ేష్టరాజం బ్రహ్మణస్పత ఆనశ్రులసాద్రీమహాగాధిపతయ శివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా ఓం సహనా సహనౌునత్తు సహకరవై ఏజస్వినధీతమస్తు నా విద్విషావై ఓ శాంతిశాంతిశ్శాంతి తమ్ పానా పేషం బోధయా చారా సహోత్తస్థౌ నిద్రపోతున్నవాడిని గిట్టిగా కుదితే నిద్ర లేచినాడు ఆ పాయింట్ దగ్గర చర్చ చేస్తూ ఉన్నాము అప్రసిద్ధనామభి సంబోధనమయుక్తమితి చేత అది చూశాము ప్రాణప్రత్యాఖ్యానై ప్రాణగ్రస్తత్వాత్ కరణాంతరాణం ప్రవృత్తి అనుపత్తే భోక్తృత్వాశంకానుపపత్తి అది చూశాం దేవతాంతరాభావాచ్చ అంటే ఇంకొక దేవత లేదంటారు హిరంగగర్భుడు తప్ప లేనే దేవత సెపరేట్గా ఈ దేవతలేం లేవు ఉన్నది హిరణ్య గర్భుడే సకల దేవతలు ఆ హిరణ్య గర్భుని ఎందు అంతర్గతములుగానే ఉంటాయి నను అతిష్టాహ ఇత్యాది ఆత్మన్వి ఇత్యైన గ్రంథేన గుణవద్దేవతాభేద్య దర్శితత్వాదిచే న అయితే మరి అధిష్టాహ అనే గుణము కలిగిన దేవత సూర్యదేవత అలాగే చంద్రదేవతకి ఇంకో ఈ పాండరవాసాది చంద్రదేవత అలా మొదలుపెట్టి ఎన్నెన్నెన్నో దేవతలు ఆయా దేవతల గుణాలు ఆ ఉపాసనలకి ఫలములు చెప్పగా చెప్పి చెప్పారు కదా ఇవన్నీ ఈ అధ్యాయంలోనే చెప్పారు కదా మరి ఇక్కడికి వచ్చి హిరణ్య తప్ప వేరే దేవతలు లేరు అంటారేమి ఇది సందర్భంగా ఉందా అని పౌరపక్షం ఇది చేసినట్టున్నాం మనం తస్య ప్రాణ ఏవ ఏకత్వాభ్యుపగమాత్ సర్వశ్రుతిషు అరణాభినిదర్శనైన సకల శ్రుతులు కూడా అరణాభిదృష్టాంతం నిదర్శనం ఉండే దృష్టాంతం ఆ హబ్లో స్పోక్స్ అన్నీ కూడా ఫిక్స్ అయి ఉన్నట్టుగా ఈ సకల దేవతలు ఒకే హిరంగ అంతర్గతమై ఉంటాయి ఆ స్పిరిట్ పట్టుకుంటే కష్టమై ఉండదండి స్పిరిట్ ఏమిటంటే ఒకే మహాశక్తి ఈ సకల జగత్తును నడిపిస్తోంది ఒకే మహాశక్తి ఇప్పుడు ఫ్యాన్ దేవత ట్యూబ్లైట్ దేవత బల్బు దేవత కంప్యూటర్ దేవత టీవీ దేవత హీటర్ దేవత రెఫ్రిజిరేటర్ దేవత ఇన్ని దేవతలు ఏడుగురు వేరువేరు దేవతలు ఉన్నారా లేక ఒకే మహాశక్తి చేతి ఇవన్నీ నడుస్తున్నాయా ఆ మాత్రం చూసుకుంటే సరిపడుతుంది అలాగే ఒకే మహాశక్తి యొక్క ప్రభావం చేత సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి భూమి గుండ్రంగా తిరుగుతోంది తర్వాత అగ్ని వాయువు నదులు సముద్రాలు ఇవన్నీ కూడా ఒకే మహాశక్తి యొక్క ప్రభావం చేత ఇవన్నీ ప్రవర్తిల్లుతున్నాయి వీటికి మనం దేవతలను పేరు పెట్టుకున్నాం వర్షం పడిందంటే ఆ మహాశక్తి వల్లనే వర్షం పడింది ఆ దేవత ఆ సందర్భంలో ఎలక్ట్రిసిటీ వల్ల ఫ్యాన్ తిరిగింది దీనికి ఫ్యాన్ అని పేరు పెట్టారు దీపం వెలిగింది ట్యూబ్లైట్ అని పేరు పెట్టారు పేర్లు మారే తప్ప మహాశక్తి అదే ఉన్నది అలాగే ఈ సృష్టిలో దేవతలు అంటే ఆయా ప్రకృతి శక్తులే దేవతలుగా ఋషుల చేత దర్శించబడినారు ఋషులు దర్శించారు మహర్షులు వారిది దర్శనము ఆ దర్శనమే మంత్రరూపంగా ప్రకటమైంది అది మహర్షి యొక్క స్థితి అక్కడి నుంచి అది డౌన్ అది కిందకు వస్తుంది డౌన్ గ్రేడ్ అవుతుంది డౌన్ గ్రేడ్ అయినప్పుడు రుత్వికొస్తుంది ఋత్వికొచ్చేపటికి ఆ మహర్షి యొక్క దర్శనం ఉండదు మంత్రము ఆ మంత్రము మంత్రం మిగులుతుంది ఆ దర్శనం వల్ల వచ్చిన మంత్రం ఒకటి ఉంటుంది చాలా స్పాంటేనియస్గా మహర్షి యొక్క హృదయం నుంచి ప్రకటమైంది అది మహర్షి పూర్చుని రాసింది కాదు మహర్షి హృదయం నుంచి సహజంగా స్పాంటేనియస్గా ప్రకటమైంది బుద్ధికంటే అతీతమైన స్థానం నుంచి వచ్చింది ఆత్మ చైతన్యం నుంచి వచ్చింది ఆ సెన్స్లో దానికి అపౌరుషేయ వాక్ కోరుతాడు మహర్షి యొక్క దర్శనం మంత్రం అది ఋత్విక్కు దగ్గరకు వస్తుంది ఋత్విక్కు ఏం చేస్తాడంటే ఆ దర్శనం ఉండదు ఋత్విక్ దగ్గర ఆ మంత్రం ఉరికే వదిలిస్తాడు దానికి కర్మలో వినియోగం చేస్తాడు ఆ మంత్రానికి స్వాహ పెట్టి అగ్నిహోత్రలో హోమం చేస్తే నీకు ఈ ఫలం లభిస్తుంది కర్మకి కర్మ ఫలము అని ఋత్విక్కు కర్ దాన్ని దర్శనము స్థాయి నుంచి కర్మస్థాయికి దింపుతాడు దాన్ని ఇంకొక స్థాయి దిగుతుంది వాడికి అకాడమీషియన్ అని పేరు వాడు కర్మ కూడా చేయడు దర్శనం ఎలాగూ లేదు దర్శనము లేదు కర్మ లేదు కేవలము ఆ మంత్రము యొక్క పూర్వాపదాల గురించి వ్యాసాలు రాస్తూ ఉంటాడు వాడే ఎక్కడ మిషన్ దిస్ ఇస్ ది డౌన్ఫాల్ సో కాబట్టి మహర్షులు వేరువేరు దేవతల్ని వాళ్ళు ఏం చెప్పలేదు సకలములైన ప్రకృతి శక్తులు ఆ పరమాత్మ యొక్క శక్తిని ఆ మహాశక్తిని దర్శించాలి ప్రతి ప్రకృతి శక్తి ఎందు ఆ మహాశక్తినే దర్శించాలి ప్రకృతి శక్తి మారినప్పుడల్లా మహాశక్తి మారదు అంటే ఆ ప్రకృతి శక్తి యొక్క రూపము నామము మారుతాయంటే పర్జన్యుడు అన్నప్పుడు అదే శక్తి వాయువు అన్నప్పుడు అదే శక్తి సముద్రుడు అన్నప్పుడు అదే శక్తి సూర్యుడన్నా చంద్రుడన్నా అగ్ని అన్నా అదే శక్తి కానీ ఇక్కడ రూపాన్ని బట్టి పేర్లు మారాయి శక్తి ఒక్కటే ఈ విషయాన్ని మహర్షుల యొక్క విషయంలో స్పష్టంగా ఉండేది ఆ తర్వాతి కాలంలో ఏమైంది స్పిరిట్ పోయింది నామరూపాలు మిగిలింది సో ద స్పిరిట్ ఈస్ డెడ్ అండ్ ద పీపుల్ ఆర్ స్ట్రక్ విత్ ద నేమ్ అండ్ ఫామ్ అదే మిగిలింది నేను ఇప్పుడు నుంచి ఎక్కడికో వెళ్ళొస్తుంటే ఒక పెద్ద దిమ్మలా ఒకటి కట్టారు సిమెంట్ దిమ్మ గట్టి దాని మీద గాంధీ మహాత్ముడు కూర్చున్నట్టు విగ్రహం రోడ్డు మధ్యలో అడ్డంగా ట్రాఫిక్ అడ్డంగా ఈ గుమ్ము భూమిలో గాంధీ గారి విగ్రహంగా కొన్ని వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు మంత్రి గారు తన ఇంట్లో పెద్ద విగ్రహం పెట్టచ్చు కదా గాంధీ గారు పెట్టడం దాని ప్లేస్లో గార్డెన్ వేసుకుని లేకపోతే మడి గుహటి కట్టించి అద్దెగిస్తాడు తప్ప గాంధీ విగ్రహం పెట్టాడు తన సొంత ల్యాండ్లో అది పబ్లిక్ ప్లేస్లోనే పెడతాడు అందరూ విగ్రహాలు పెట్టాలని సరదా పబ్లిక్ ప్లేస్లో స్వప్తింట్లో కాదు పెద్ద దిమ్మలా కట్టాడు ఒకటి కట్టి దాని మీద గాంధీ గారి విగ్రహాన్ని దాన్ని కూర్చోబెట్టారు ఆ విగ్రహం చాలా డిస్ప్రపోర్షణగా ఉంది గాంధీ గారు అయ్యూతుంది కింద మహాత్మా గాంధీ రాస్తే సందేహం చూస్తుంది అది గాంధీ గారిని ఆన చేసి ఇట్లా లేదు గాంధీ గారిని అవమానం చేసి విగ్రహం చూడండి ఆ విగ్రహం పెట్టారు తర్వాత ఆ విగ్రహంకి మీరు మాల వెయ్యాలి కదా అక్టోబర్ సెకండ్ నాడు మాల వేయాలి మాల వెయ్యాలంటే నిత్యను ఎక్కి వెయ్యాలి అయితే అది ఎత్తు అందుకోసం ఆ విగ్రహం ముఖానికి అడ్డొచ్చిట్లో ఓ నిత్యను ఒకటి కూడా కట్ చేశాడు అక్కడ ఆ నిత్యను కూడా ఫిక్స్ చేసేసాడు అది కూడా ఇంకా అసమానం నిత్యను తీసుకురావడం పెట్టక్కర్ లేకుండా ఆ నిత్యను ఫిక్స్ చేసేసాడు ఇది ఆ ఇప్పుడు గాంధీ గారిని చూస్తే ఆ విగ్రహం పక్కనే విచ్చేస్తుంది అది అర్థస్తోంది మోస్ట్ అన్ఇస్థెటిక్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ సో వెన్ యూ సీ ఆల్ దాట్ యూ గెట్ అ రిమల్షన్ సో గాంధీ గారంటే వీఆర్ లెఫ్ట్ విత్ దాట్ అది మిగిలింది మనకి ఇంకా మహాత్మా గాంధీ సర్వం పోయింది గాలికి ఇంకా విగ్రహాలు ఈ విగ్రహాలకి విగ్రహంతో పాటుగా ఇచ్చానా వీళ్ళు ఏం చేస్తారంటే మాల ఉండడానికి నెట్టి మీద మేకు కూడా కొట్టి పెట్టేస్తారు మాల కట్టడానికి మేక ఒకటి ఫిక్స్ ఎన్ని మేకు కొట్టేసేవి ఏమిటంటే మాల ముడేయడానికని వాడు అన్నా మీరు ఆశ్చర్యపడతారు ఆ రకంగా అది మిగిలింది మనకి అది అదే మిగిలింది గాంధీ గారంటే ఇది మిగిలింది గాంధీ గారి స్పిరిట్ అంతా గాలిలోకి ఎప్పుడో పోయింది ఈ దేవతలు కూడా ఇంచుమించి అలాగే మిగిలింది స్పిరిట్ పోయింది గురితే నామరూపాలు మిగిలేయి దాంతో స్పిరిట్ పోయేప్పటికీ నామరూపాలు మిగిలేప్పటికీ మీకు భేద దృష్టి వచ్చేస్తుంది అభేదము అనే సత్యము స్పిరిట్ ఉంటే అభేదం తెలుస్తూ ఉంటుంది స్పిరిట్ పోతే భేద దృష్టి వచ్చేస్తుంది ఇక్కడ శంకర్లు దాన్ని సూచించబోతున్నారు యాజ్ఞవల్కీలను అడిగాడు దేవతలు ఎంతమంది అని అడిగాడు అంటే ముప్పై ముగ్గురు అని చెప్పాడు ఓ ముప్పై ముగ్గురా అని మళ్ళీ అడుగుతాడు కతి దేవాహ అదే ప్రశ్న ప్రశ్న మార్చను కూడా మార్చడం భాష కూడా మార్చకుండా మళ్ళీ దేవతలు ఎంతమంది అని అడుగుతాడు అయితే ఈసారి ఆరు అని చెప్పాడు ఏదో ఎక్స్ప్లెనో తీస్తారు హౌ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ కతి అని అడుగుతాడు ఈసారి మూడు అని మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు హౌ వాటార్థం వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మళ్ళీ ఎంతమంది నడితే రెండు అని చెప్తాడు మళ్ళీ ఎంతమంది నడితే ఒకటని చెప్తాడు ముప్పై మూడుని ఆరు చేస్తాడు ఆరు మూడు చేస్తాడు మూడుని రెండు చేస్తాడు రెండుని ఒకటి చేస్తాడు అది కూడా శంకర్లు కోర్టు చేయబోతుంది అంటే అక్కడ నీకు నామరూపాలుగా భిన్న భిన్నాలుగా భాషించిన ఒకే దేవత అదే హిరణ్య కాబట్టి ఈ సకల జగత్తుని మన మనకు ఏమనిపిస్తుందంటే ఇక్కడ ఎలాగైతే చీఫ్ మినిస్టర్సు ప్రైమ్ మినిస్టర్సు సెక్రటరీలు కలెక్టర్స్ ఎలా అయితే ఇక్కడ ఉన్నారో భూలోకంలో అలాగే పైన కూడా ఓ పెద్ద ప్రపంచం బోల్ంతమంది దేవతలు వాళ్ళ పిల్లలు పిల్లలు వీళ్ళ పెద్ద పరివారం ఒకటి పైన పెద్ద గ్రూప్ ఒకటి ఉంది వాళ్ళందరూ కలిసి మనల్ని శాసిస్తున్నారు అన్నట్టుగా ఉంటుంది కథలు వింటూ ఉంటాయి అలాగే అనుకుంటారు కూడా జనాలు అది సత్యంగా అత అలా ఉండదు ఇక్కడ మనందరూ ఉన్నట్టుగానే అక్కడ వాళ్ళందరూ కూడా ఉండి అప్పుడప్పుడు కలుసుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ అప్పుడప్పుడు ప్రేమగా ఉంటూ అలా జరిగినట్టు లైక్ దాట్ ఒక మహాశక్తి ఈ జగత్తనంతనే నడిపిస్తుంది ఆ మహాశక్తికే హిరణ్యగర్భుడు అని పేరు సమస్త దేవతలు మరి అగ్నివరుణుడు వీళ్ళ మాట్లాడటండి అంటే ఆ మహాశక్తి ఎందు అంతర్గతములుగానే ఉంటారు తప్ప ఆ మహాశక్తి కంటే భిన్నంగా ఈ దేవతలు ఉండరు తస్య ప్రాణే ఏవ ఏకత్వాభ్యుపగమా ప్రాణ అంటే హిరంగగర్భుడు హిరంగగర్భుణి అంటే ఈ దేవతలందరూ కూడా ఏకత్వమును పొందుతారు అని స్వీకరించడం అయినది అలా శాశ్వతి చెప్తోంది దానికి దృష్టాంతం కూడా సో అరణాభినిదర్శనైన ఇది మనం చూసాం ఇంతవరకు సత్యేన ఛన్న రాణో అమృతం ఇది చ ప్రాణబాహ్యస్ అన్యస్ అన అనభ్యుపగమాత్ భోక్తు ఇప్పుడు ఇక్కడ దీంట్లో కూడా అధ్యాత్మము అధిదైవము మీరు రెండింటినీ సరిపోల్చి చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఎంతమంది దేవతలు ఉన్నారు అని మీరంటే ఒక దృష్టికోణంలో కన్ను ఒక దేవత దేవత ప్రకాశించేది చెవి ఇంకొక దేవత ముక్కొక దేవత అలా మీరు లెక్క పెట్టవచ్చు కానీ వాస్తవంలో మనం సరి సరి చూసుకుంటే ఈ దేవతలందరూ కూడా ఒకే ప్రాణమునందు అంతర్గతము ఇది ఆ దృష్టాంతం కూడా అలాగా ఆ స్టోరీ కూడా అదే ఈ దేవతలందరూ తమ తమ గొప్పదనాన్ని ప్రకటించడానికి పూనుకుంటే ప్రాణం ఒక్కటే గొప్పదైన నిరూపణ అయింది ఈ కూడా మనం చూసి ఈ ప్రాణశక్తియే ఇక్కడ ఉన్న ఒకే ఒక దేవత ఈ ప్రాణశక్తియే ఈ ప్రాణశక్తిని సత్యము అంటే పంచభూతములు కప్పివేసి ఉన్నది సరిపడిందండి ఇక్కడ ప్రాణశక్తియే ఉన్న ఒకే ఒక దేవత ఇక్కడ ప్రాణశక్తియే మీరు అధ్యాత్మ అధిభూతమో అధిదైవం తీసుకోండి అధిభూతము అంటే పంచభూతములతో కూడిన జగత్తంతా కూడా నామరూపాత్మకమైన జగత్తు ఆ సకల జగత్తును వ్యాపించి ఉండే ఆ మహాశక్తిని హిరణ్య గర్భ అనే పేరుతో పిలువబడే మహాశక్తిని కప్పివేసి ఉంచినది మీకు హిరణ్య గర్భుని యొక్క తత్వం మహాశక్తి యొక్క తత్వం మీకు కనపడదు కేవలము పంచభూతాలే కనపడుతూ ఉంటాయి వీటి చేతన అది కప్పివేయబడినది ఓకే తర్వాత ఈ పంచభూతములు నామరూపాత్మకమైన జగత్తు పుడుతూ ఉంటుంది గిట్టుతో ఉంటుంది కానీ దాని అంతరం వ్యాపించి ఉండే ఆ మహాప్రాణము ఆ మహాశక్తి అది పుట్టదు గెట్టదు అంటే కల్ప ప్రళయం వచ్చినప్పుడు అది గిట్టుతుంది కానీ వితిన్ ది క్రియేషన్ వితిన్ ది సైకిల్ ఆఫ్ క్రియేషన్ నామరూపాలు నశిస్తూ ఉంటాయి కానీ ఆ మహాశక్తి మాత్రం అది నశించకుండా అలాగే ఉంటుంది దీనికే పురాణంలో చెప్పాలంటే బ్రహ్మదేవుడు నిద్రపోతాడు నిద్రపోతే జగత్తంతా ప్రళయానికి పోతుంది కానీ ఆయన ప్రళయంలో వెళ్ళిపోడు ఆయన నిద్రలేచి మళ్ళీ సృష్టి చేస్తాడు కాబట్టి ఆయనకే హిరణ్యగద్భుడు అని పేరు కాబట్టి ఆయన నశించడు అని ప్రాణ ప్రాణో ప్రాణోవై అమృతం అది నశించదు ఇది ఒక విషయం తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ దేహేంద్రియాలు సంఘాతాలు ఉన్నాయి ఈ సంఘాతంలో ఒక కర్త భోక్త ఉంటాడు దానికి ఈగో అని పేరు ఇంకొక ప్రాణియందు ఇంకొక కర్తా భోక్తా ఉంటాడు మరో ప్రాణి ఇంకొక కర్తా భోక్తా ఉంటాడు ఈ రకంగా మీకు సృష్టిలో అసంఖ్యాకములైన ప్రాణులు గలము ప్రతి ప్రాణి ఎందు ఒకనొక కర్తా ఉంటాడు వాడికి జీవుడని పేరు కాబట్టి ఇంతమంది జీవులు అంటే ఇంతమంది కర్తా భోక్తలు ఉన్నారు అని ఒక అభిప్రాయం కానీ ఏకజీవవాదమూనం ఒకే జీవుడు ఇంతమంది జీవులు లేరు కేవలము ఆ ఈగోని పట్టుకుని జీవుడని దానికి నామకరణం చేసి అది కర్త భోక్త అని దానికి ఒక భ్రమాక భ్రమచేత కల్పితమైన కర్తృత్వ భోక్తృత్వములు దాని మీద అది కర్త అది భోక్త ఈ కర్త ఈ భోక్త ఈ కర్త భోక్త ఆ కర్త భోక్త వేరు మీరు సుఖ దుఃఖములు వాటి ఎందుకే వైవిధ్యాన్ని అంటే తేడాలను అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఆ విధమైనటువంటి బహుజీవవాదాన్ని చెప్తారు కానీ బహుజీవవాదం ఎట్టిందంటే బహుదేవతావాదము వంటిదే ఎలాగైతే బహుదేవతలు అధ్యాత్మమునందు బహుదేవతలు లేరు కన్ను ఒక దేవత చెవ దేవత ఇన్ని దేవతలు లేరు ఉన్నది ఒకే ఒక దేవత ప్రాణదేవత అలాగే అధిదైవమునందు కూడా అగ్నిదేవత వేరు వరుణ దేవత వేరు ఇన్ని దేవతలు లేరు ఒకే ఒక దేవత హిరణ్య ఎలాగైతే బహుదేవతావాదాన్ని నిరాకరించి ఒకే హిరణ్యగర్భునియందు బహుదేవతలను విలీనం చేస్తారో అలాగే బహుజీవవాదాన్ని కూడా తిరస్కరించి ఏకజీవవాదాన్ని చెప్తున్నారు ఇక్కడ ఒకే జీవుడు ఉన్నాడు ఆ జీవుడే హిరణ్య ఇప్పుడు ఈ ఏకజీవవాదాన్ని అర్థం చేసుకోవటంలో కష్టమే లేదు మీరు అధ్యాత్మమునందు దాన్ని అప్లై చేసుకుంటే అర్థం చేసుకోవచ్చు ఎలాగంటే ఇప్పుడు మీ దేహంలోనే ఒక సెల్ ఒక కణాన్ని జీవకణాన్ని తీసుకుంటే ఆ జీవకణం ఎలా భాషిస్తుందో తెలిసిన ఒక స్వతంత్రమైన జీవ జీవునిగా భాషిస్తుంది ఒక స్వతంత్రమైన జీవము అన్నట్టుగా భాషిస్తుంది అదే సత్యమైతే ఇప్పుడు మీరు నేను అన్నవాడి నేను అన్న కొన్ని కోట్ల కణ కోట్ల జీవులు ఉన్నట్టు లెక్క నేను అనేక కోట్ల జీవుల సముదాయమా లేక నేను ఒక్కటియా నేను ఒక్కటి నేను అన్నది ఎవడూ కూడా అనేక కోట్ల జీవుల సముదాయము ఎవరికీ అనుభవానికి రాదు నేను ఒక్కటి కానీ ఉండడం అనేక కోట్ల జీవ కణములు ఉన్నాయి అలాగే మనందరము ఆ సమష్టి సమష్టి హిరణ్య అనేక కణముల వంటి వాడు ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క కణము వంటి వాడు ఈ జీవులన్నింటినీ వేరు వేరే లెక్క పెట్టి అనేక జీవులు గలరు అని ఒక సందర్భంలో మీరు ఒక వ్యవహారాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అలా చెప్పినా అల్టిమేట్గా ఇంతమంది భోక్తలను ఇంతమంది కర్తా భోక్తలను స్వీకరించకుండగా ఒకే జీవుడు ఒకే కర్తా భోక్తాగలడు ఆయన ఏ హిరణ్య గర్భుడు అలా స్వీకరిస్తారు అని ప్రాణబాహ్యస్య అన్యస్య భోక్తు అనభ్యుపగమా ప్రాణము అంటే హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుని కంటే భిన్నంగా మరొక కర్తా భోక్తని స్వీకరించుటలేదు అందువలన అనేక జీవులను స్వీకరించట్లేదు అనేక దేవతలను కూడా మనము ఈ సందర్భంలో స్వీకరించుటలేదు సర్వే దేవా అని చెప్తోంది శృతి శృతి ఏమని చెప్తోందంటే సర్వే దేవా సకల దేవతలు కూడా అంటే అగ్ని ఇంద్రా వరుణ అలాగే మీరు ఎన్ని దేవతలు లెక్కలు ఉంటారే ఈ దేవతలన్నీ కూడా కేవలము ఏషహా ఏవ ఏషా హిరణ్య మాత్రమే అని మంత్రం స్పష్టంగా చెప్తోంది కథమ ఏకో దేవ ఇది ప్రాణ ఇది చా ఏమంటే ఒకే దేవుడు ఉన్నాడన్నారే ఒకే దేవుడు ఉన్నాడన్నారు ఎవరు ఆ ఒకే దేవుడు అని ప్రశ్న ప్రాణ అని సమాధానం ప్రాణ అంటే హిరణ్యగల్పుడు ఆ ప్రశ్న ఆ సమాధానం యాజ్ఞవల్చ్య సంవాదంలో యాజ్ఞవల్చ్యుని అడిగితే ముప్పై మూడుతో మొదలుపెట్టి ఆఖరిగా ఏమని చెప్తాడు ఏకో అని చెప్తాడు ఒకే దేవుడు అంటున్నావు కదా ఆ ఒక్క దేవుడు ఎవరు అంటే ఆయన ఫైనల్గా ప్రాణ అని సమాధానం చెప్తాడు ప్రాణ అంటే హిరణ్య ద కాస్మిక్ లైఫ్ అని ఈ విధంగా ఏకదేవతావాదము అంతేకాకుండా ఏకజీవవాదము ఆ ఏకదేవతయే ఏకజీవ అదే కర్త అదే భోక్త ఇంక ఇంతమంది కర్తలు భోక్తలు లేవు అని ఒక వాదము వాదము అంటే ఒక దర్శనం ఆ దర్శనము చాలా యుక్తియుక్తమైన దర్శనం ఎందుకంటే ఇప్పుడు మీరు మీ మీద మీరు నేను కర్తను భోక్తను అని ఆరోపించుకుంటున్నారు కానీ మీరు నడిచినప్పుడు ఆ ప్రాణశక్తి నడిచింది మీరేం నడిచారు మీరు అనుకుంటారు అలా అనుకోవడానికి అలవాటు పడుతుంటారు ఏమని మీ మీ నేను నేను నేను అనే ఆ అహంకారము ఆ బ్రెయిన్ సెల్స్ అలాగ ట్రైన్ అయ్యి ఉంటాయి అందుకోసం అది నడిచినప్పుడు నేనే నడిచాను అనుకుంటాను వీడేం నడవడం ఆ ప్రాణశక్తి నడిపిస్తూ ఉంటాడు కాదండి మనస్సుతో సంకల్పం చేసి నడిచాడు కదా మనస్సుకి మనన శక్తినిచ్చేది కూడా ఆ ప్రాణశక్తే ఆ ప్రాణం ఉండబట్టే వీడు సంకల్పం చేయడం సంభవమైనది వీటికి ప్రాణం లేకపోతే సంకల్పం లేదు ఏం లేదు శవానికి సంకల్పాలు ఉంటాయా కాబట్టి మనస్సుని కూడా శాసించేది నడిపించేది ఆ ప్రాణశక్తి ఒక్కటిే కాబట్టి కర్తాభోక్తులు ఎంతమంది లేరు ఒకే హిరణ్య గర్భుడు అని ఏకజీవవాదాన్ని చెప్తారు సర్వదేవాణే ఏవా ఏకత్వోపాదానా ఎందుకంటే సకల దేవతలను ఒకే ఒక ప్రాణతత్వమునందు అంటే హిరణ్య గర్భునియందు ఏకత్వాన్ని స్వీకరించడమైనది కనుక హిరణ్య గర్భుడు ఒక్కడే ఒక్కడే దేవత ఆ విషయాన్ని చెప్పారు బానే ఉంది అయితే ఇప్పుడు ఆ హిరణ్య గర్భతత్వము అదే ఫైనలా లేకపోతే దానికి మూలమునందు అఖండ చైతన్యము గలదా అని మీమాంస వస్తుంది అసలు ముందు ఆ మీమాంసకి చేరుకోవడానికి ముందు ఈ అనేకత్వాన్ని తిరస్కరించుకుని ముందు హిరణ్య గర్భుని ప్రతిష్ఠించాలి ఆ తర్వాత ఆ హిరణ్య గర్భుని ఈ ఆ ప్రాణశక్తి స్వతంత్రమా ఆ విజ్ఞానశక్తి స్వతంత్రమా కాదు ఆ రెండు కూడా ఒకే ఆత్మచై ఆ పరమాత్మ చైతన్యం గురించి ఆవిర్భవించినవి అని నిరూపిస్తారు నిరూపించి ఫైనల్గా ఆత్మచైతన్యం ఒక్కటే సత్యము అని అదంతా చెప్తారు ఆ ప్రకటన మనం చూస్తూ ఉన్నాం మధ్యలో ఈ మధ్యలో ఈ అవాంతరములైన సందేహాలు శంకలు వాటిని నిరాకరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఓ శంక శంక ఏమిటంటే ఇప్పుడు ఆధ్యాత్మం తీసుకోండి అధ్యాత్మంలో భోక్తృత్వం ఉన్నది కదా అధ్యాత్మంలో భోక్తృత్వం ఉన్నది ఈ భోక్తృత్వాన్ని మీరు దేనికి ఇస్తారు ఈగోకి ఇస్తారా ప్రాణానికి ఇస్తారా ప్రాణానికి ఇవ్వాలి ఈగో కూడా ప్రాణము చేతనే కల్పింపబడినది కాబట్టి మీరు భోక్తృత్వాన్ని అయితే ఇంకో శంక రావచ్చు ప్రాణము ఒక్కదానికే భోక్తృత్వమేమి కన్ను ఒక భోక్త రూపములను దర్శించి కన్ను భోక్త అవుతుంది కన్ను భోగ్యమును ప్రకాశింపజేస్తుంది అలాగే చెవి శబ్దములను ప్రకాశింపజేసే వేరే భోక్త నాలుక రుచువులను ప్రకాశింపజేసే వేరే భోక్త ఈ విధంగా అనేక భోక్తలు గలవు అధ్యాత్మమునందు అని మీకు ఏదైనా శంక రావచ్చు కదా ఇప్పుడు అనేక దేవతలు ఉన్నారు సృష్టిలో అని అని అనుకుంటున్నారా లేదా ఎందుకు అనుకుంటున్నారో అలాగా అంటే ఈ అది వర్షపు దేవత సూర్య దేవతలు వేరు చంద్రదేవతలు వేరు వేర్వేరుగా కనబడుతున్నాయి కాబట్టి ఇంతమంది దేవతలు ఉన్నారని అనుకున్నారు కదా మీరు బుద్ధిమంతులు అలాగే అనుకున్నారు కదా అదే బుద్ధిమంతు ఆ లక్షణమే అధ్యాత్మలందు కూడా పెట్టుకుంటే ఏమవుతుంది కళ్ళు ఒక దేవత చెవులు ఇంకో దేవత ఇలాగే ఎన్ని ఇంద్రియాలుంటే కాళ్ళవ దేవత ఎన్ని ఇంద్రియాలు ఉంటే అన్ని ఇంద్రియాలు కూడా వేర్వేరు దేవతలు వేర్వేరు భోక్తలు అని ఎవరికైనా శంక రావచ్చు కదా లాంగ్ డే ఆ శంక సరికాదు అంటున్నారు తరణేదేషు అనాశంక అది కరణభేదేషు అంటే వేరువేరు ఇంద్రియముల విషయమునందు ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క భోక్త ఒక్కొక్క దేవత వేరువేరు భోక్తలు ఇక్కడ గలరు అనే ఆశంక ఆ రకమైన సందేహం ఎవరికైనా రావచ్చు అటువంటి సందేహమునకు తావు లేదు అనాశంక అంటే ఆశంక నవతి అనర్థం ఎందుకంటే దేహభేదేష్వా ప్రతి ప్రతిసంధాను స్మృతిసంధానానుపపత్తే ఇంకా కష్టమేం కాదు సింపుల్ సెంటెన్సే ఇప్పుడు కన్ను వేరే భోక్త అనుకోండి కన్ను వేరే భోక్త చెవి వేరే భోక్త అయితే కన్ను ఒక సత్యాన్ని తెలుసు భోక్త అంటే మరి భోగ్యాన్ని ప్రకాశింపజేస్తుంది జ్ఞానాన్ని పొందుతుంది కన్ను తెలు పొందిన జ్ఞానాన్ని చెవి పొందిన జ్ఞానానికి అనుసంధానం కుదరకూడదు అనుసంధానం ఉండకూడదు అలా అనుసమ ఎందుకని ఇది వేరే భోక్త ఇది వేరే భోక్తా కదా కన్ను రూపం చూసి ఈ రూపం చాలా బాగుంది అనుకుందనుకోండి చెవి శబ్దం విని ఈ శబ్దం చాలా బాగుంది అని చెవి అనుకుంది కానీ చెవి అనుకున్న ఆ బాగుద బాగుండడము కన్నుకి తెలియకూడదు కన్ను అనుకున్న బాగుండడము చెవికి తెలియకూడదు అలా లేక కన్ను అనుకోవడము కాదండి చెవి అనుకోవడము కాదు అవి భోక్తలు కావు కన్ను చూసినప్పుడు బాగుందనుకునే భోక్తయే చెవి విన్నప్పుడు బాగుందనుకుంటాడు ఆ భోక్త ఇటు కన్ను కాదు అటు చెవి కాదు ఏ ఈ రెండు పక్షాల్లో ఏది అనుకూలంగా ఉంది రెండో పక్షమే అనుకూలంగా స్పష్టంగా తెలుస్తుంది కదండి తర్వాత కంటితో చూసిన దానిని చెవితో విన్న దానిని ఆ రెండింటినీ అనుసంధానం చేసి భోక్త ఒకడు ఉన్నాడు ఆ భోక్త ఏమంటున్నా వాడు ఏమంటున్నాడంటే నేను నిన్న కంటితో చూశాను నిన్న చెవితో విన్నాను అదే ఈవేళ కంటితో చూశాను అంటున్నాడు నేను నిన్న చెవితో విన్న సత్యాన్ని విన్న విషయాన్నే ఈరోజు కంటితో చూశాను అన్నాడు ఇప్పుడు కన్ను వేరే భోక్త చెవి వేరే భోక్త అయితే అలా కుదురుతుందా కుదరదు నిన్న కంటి నిన్న చెవితో విన్నది చెవి వింది ఈరోజు కన్నుతో చూసింది కన్ను చూసింది ఇది వేరు అది వేరు అయితే ఆ ప్రత్యభిజ్ఞ నిన్న నేను విన్నాను ఇవాళ నేను అదే చూస్తున్నాను అనే ప్రత్యభిజ్ఞ రికలక్షన్ తర్వాత రికగ్నిషన్ గుర్తుపట్టడం ఇవేమీ కుదరవు కదా కానీ మనకు అనుభవం ఎలా ఉంది ఈ ఇలాగా లేదు వాటన్నింటినీ కలిపి అనుసంధానం చేసేటువంటి సందర్భం మనకు కనపడుతోంది కాబట్టి వేర్వేరు ఇంద్రియములు వేర్వేరు భోక్తలు అనేటువంటి అనే ఆశంకూ తావు లేదు దీనికి దృష్టాంతం ఎలాగంటే దేహభేదేష్వివ అంటే దేహావయవేష్వివ ఇప్పుడు కాలుకి నొప్పి కాలు ఒక అవయవము చెవి ఇంకొక చేతులు ఇంకొక అవయవము కాలుకి నొప్పి పుడితే కాలే దుఃఖించాలి కానీ చెయ్యి దుఃఖించకూడదు చెయ్యికి నొప్పి పుడితే చెయ్యి దుఃఖపడాలి కానీ కాలు దుఃఖపడకూడదు అలా ఉందా మనకి అలా లేదు కాలుకి దెబ్బ తగిలితే కాలు దుఃఖపడదు వీడు భోక్త దుఃఖపడతాడు చెవికి దెబ్బ తగిలినా వాడే దుఃఖపడతాడు ఇంకొకడెవడో దుఃఖపడ్డాడు కాబట్టి కాలు భోక్త వేరు చెవి భోక్త చేతులు భోక్త వేరు అలా లేరు ఈ చేతులు కాళ్ళు మొదలైన అవయవముల విషయంలో ఈ సకల అవయవములను తనలిగా చేసుకున్న ఒకనొక భోక్తే ఉన్నాడు తప్ప ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క భోక్త లేడు అదేవిధంగా ఒక్కో ఇంద్రియానికి ఒక్కో భోక్త లేడయా అన్నింద్రియాలకి కలిపి ఒకే భోక్తగలడు కాబట్టి ఈ కరణములు వేర్వేరు భోక్తలేమో అనే సందేహం మీకు అక్కర్లేదు ఇక్కడ మాట అన్నారు ఈ కరణములు భోక్తలు కాదు అని ఇంతకుముందు ఒకసారి చెప్పడం అయింది మళ్ళీ చెప్తున్నారేమి లేకపోతే అవ్వలేదంటే తర్వాత చెప్తారు అంతే ఇంతకుముందు ఒకసారి చెప్పడం అయింది మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే సింహావలోకన న్యాయము చేత చెప్తున్నారు అని తెలుగులో రాసి పెట్టినట్టున్నాను నేను సింహావలోకనం చెప్పిందే ఇంకోసారి వెనక్కి తిరిగి మళ్ళీ గుర్తు చేసుకోవడం దాన్ని సింహావలోకనము అంటారు సింహం ఏం చేస్తుంది అంటే అడవిలో వెళుతూ వెళితే దానికి భయమే ఉండదు కానీ వెళుతూ వెళితే నేనే ఎంత దూరంగా నడిచొచ్చానబ్బా అని ఓసారి సరిచూసుకుంది కోసమా అన్నట్లుగా ఇలా తిరిగి చూస్తూ ఉంటుందంటే అలాగే మనం కూడా కరణములు వేరువేరు భోక్తులు కాదు అని ఇంతకుముందు అనుకున్నాం ఈ దేవతలు వేరువేరు లేరు అనుకున్నప్పుడే కరణములు కూడా వేరువేరు అధ్యాత్మంలో లేరు అనుకున్నాం అనుకున్న దాన్నే సింహావలోకన న్యాయం చేత మళ్ళీ ఇక్కడింకోసారి భాష్యకారులు చెప్పినారు ఇప్పుడు స్మృతి ఉంటుంది స్మృతి స్మృతి అంటే నిన్న చూసిన దానిని ఇవాళ గుర్తు చేసుకోవడం అది మనస్సు వేరు మనస్సు వేరే భోక్త కన్ను వేరే భోక్త అయితే స్మృతి కుదరదు చూసేది వినేది రెండు కూడా మనస్సే సంకల్పించేది కూడా మనస్సే ఆ విధంగా ఏకత్వం తోటి ఉంటే మీకు స్మృతి కుదురుతుంది కానీ చూసేది వేరు మననం చేసేది వేరు అంటే స్మృతి ఉండదు కన్నుకి గుర్తు చేసుకోవడం చేతకాలం కానీ స్మృతి అనేది మనకు అనుభవంలో ఉంది అలాగే జ్ఞానము జ్ఞానం ఎలా ఉంటుంది ఇచ్చ తీసుకోండి కోరిక కన్ను కోరు కన్ను చూస్తుంది కన్ను కోరుకుంటుందా నాకు ఇది కా కన్ను కోరుకోదు కోరుకునే భోక్త వేరే ఉంటాడు కన్నే భోక్తయితే కన్నే కోరుకోవాలి కానీ కన్ను కోరుకోవట్లేదు వీడు కోరుకుంటున్నాడు కన్ను వేరే భోక్తయితే కన్ను చూసిన దాన్ని వీడెలా కోరుకుంటాడు కన్నే కోరుకోవాలి కదా కన్ను కోరుకోవట్లేదు వీడు కోరుకుంటున్నాడు పైగా అంటే కన్ను భోక్త కాదు స్మృతి ఇచ్చ జ్ఞానము జ్ఞానము అంటే ప్రత్యభిజ్ఞ గుర్తుపట్టడం అయితే నిన్న విన్నదాని ఇవాళ చూశాను అని రికలెక్ట్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఈ రకమైన అనుసంధానము అనుసంధానం అంటే కంటితో చూసిన దాన్ని చెవితో విన్నదాన్ని ముక్కుతో అధ్వానించిన దాన్ని వీటన్నిటినీ కూడా కలుపుకుని ఇవన్నీ నేను చూస్తున్నాను నేను వింటున్నాను నేను ఆఘ్రానిస్తున్నాను అనే భోక్త ఈ ఇంద్రియముల కంటే భిన్నంగా ఉండి వీటన్నిటినీ తనలో అన్వయం చేసుకునేటువంటి వాడు వేరే ఉన్నాడు అని మనకి తెలుస్తోంది దీన్ని బట్టి వేర్వేరు ఇంద్రియములు వేరువేరు భోక్తలు కావు అని స్పష్టమవుతోంది ఈ మాట ఎందుకంటే చెప్పడం వేరువేరు ఇంద్రియాలు వేర్వేరు భోక్తలు కావు అని అందరికీ తెలుస్తూనే ఉంటుంది కదా అంటే ఏం తెలుస్తుందని అలా చెప్తారు జనాలు చాలా రాంగ్ ఎస్టల్స్ చేసుకుంటారు ఇది ఈ కూడా తెలీదా అని మీరు నేను అనుకుంటే లోకంలో ఆ మాత్రం కూడా తెలియని వాళ్ళు ఉంటారు మాత్రం కూడా తెలియని వాళ్ళు ఉంటారు లోకంలో కాబట్టి చర్చ చేసుకుని పెట్టుకోవడం అవసరమే నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అధిభూతమునందు అధిదైవమునందు అనేక దేవతలు ఉన్నారు అని భావన చేస్తున్నారా లేదా అనేక దేవతలు లేదా ఒకే హిరణ్యగర్భునియందు ఇవన్నీ కూడా ఈ దేవతలందరూ కూడా నిర్జేపుతారు అని చెప్పే సందర్భంలో మీకు సరిపోల్చి చూసిపోవడం కోసం అధ్యాత్మములు రిఫరెన్స్గా ఇస్తారు మీ అధ్యాత్మంలో కూడా అనేక ఇంద్రియములు గలవు కాబట్టి అనేక భోక్తలు ఎలా కని లేదు ఒకే భోక్త ఇంద్రియములన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి ఒకే నేలులో కలిసి ఉంటాయి అదేవిధంగా ఈ సకల దేవతలు ఒకే హిరణ్య విలీనమై ఉంటారు అది టాపిక్ సపోజ్ మీ రామాలయం ఉందనుకోండి ఇంకా మీరు ఏ ఆలయం ఒకటి అక్కల అలాంటివి చేసుకుంటే సరిపడుతుంది ఎటు వచ్చి ఒక సంగతి గుర్తు చేసుకోవాలి రాముడు అంటే సకల దేవతా స్వరూపుడు సకల దేవతలు ఈ రాముని ముందు గలరు అని మీరు గుర్తు చేసుకోవాలి మీరు ఏ ఆలయం గటక్కల సరిపడుతుంది సపోజ్ రామాలయం లేదు శివాలయం ఉందనుకోండి ఇంకా మీరు ఏ ఆలయం గటక్కలా సరిపడుతుంది శివుడు సకల దేవతా స్వరూపుడు అని తెలిసేసుకుంటే సరిపడుతుంది మన రాముడు మాట శివుల్లో రాముడు ఇంక్లూడెడ్ అది చదువు ఇప్పుడు ఎలా అయితే మన సమాజంలో ఎలా అయితే పొలిటీషియన్స్ విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ అలా పోతూ ఉంటాడు ఎవడో పొలిటీషియన్లు పెద్ద వయసు వచ్చో పోతూ ఉంటాడు ప్రతి ఎవరో హోల్పోతూనే ఉంటారు అందరూ పోతారు ఎవడో మిగిలి పడతారు ఎవడో పొలిటీషియన్ పోతాడు పోతే ఇంకా అందరూ బోరు భోరుముని ఏడుపులు ఎట్కేసి సభలు పెట్టేసి సెలవులు ఇచ్చేసి స్కూల్స్కి ట్రాఫిక్లు బంద్ పెట్టేసి రోడ్డు మధ్యలో బొమ్మలు పెట్టేసి ఇంకా తర్వాత విగ్రహాలు చేయించేసి ఇంకా ఎక్కడ ఎక్కడ చోటు ఉంటే అక్కడ చోటు లేని చోటు కూడా చిన్న దిమ్మలు కట్టేయడం అక్కడ విగ్రహం పెట్టేస్తూ ఉండడం ఈ విగ్రహాలు కూడా హడావిడి హడావిడిగా తయారు చేసేయడం దానితోటి దానికి రూపు రేఖ ఏ ఉండవు హడా వైఎస్ఆర్ విగ్రహాలు ఐదు వందల విగ్రహాలకు ఆదరించేయడం వాడు ఇంకా అలా మా అలాగ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసుకుంటూ పోతాడు కుండలు తయారు చేసినట్టుగా రుబ్బు రేఖ ఏ ఉండదు అవన్నీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేయటం అక్కడికి ఆ హడావిడి అయిపోతుంది మళ్ళీ ఓ ఏడాది ఆరు ఖాళీగా ఉండడం మళ్ళీ ఇంకెవడవ పోతాడు మళ్ళీ విగ్రహాలు మొదలు సో మానవుల స్వభావం దేవతల విషయంలో కూడా అలాగే ఉంటుంది విగ్రహం అంటే అదే ఒకటే అయింది కదండి దేవతలకు కూడా అంతే ఏవేవో విగ్రహాలు పెట్టుకుంటూ పోవడం